విత్తనం తీసుకెళ్లి మనం నాటాము అంటే అది సజీవంగా ఉంటేనే విత్తనం సజీవంగా ఉంటే బీజం అప్పుడు మొలకెత్తుంది అంతేగాని ఒక పుచ్చిపోయినటువంటి అది చచ్చిపోయినటువంటి డెడ్ సీడ్ తీసుకుని కనుక మనం నాటితే వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఆ బీజం ఏదో అందులో ప్రాణం ఉంది జీవం ఉంది అని తెలిసినప్పుడు మాత్రమే దానిని నాటితే వస్తు ఉంది కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు దానిని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉంది ప్రాణం వల్లనే రావాలి గాని ఇంకొక దాని కాదు ఉత్పత్తి అనేటువంటిది ప్రాణంతోనే జరుగుతుంది ప్రాణాధ్యేవ కల్వ్యమాని భూతాని జాయంతే ఓకే ప్రాణైన జాతాని జీవంతి అది అలా వచ్చిన తర్వాత బ్రతుకున్నారండి అని అంటే ఎంతవరకు పొయ్యాడండి అని ఎప్పుడు చెప్తావు ప్రాణం పోతే ప్రాణం పోతే పొయ్యాడంటున్నావు గనక ఉన్నాడనేది ప్రాణం ఉన్నంతవరకే ప్రాణైన జీవంతి జాతాని ప్రాణైన జీవంతి అలా పుట్టిన తర్వాత ప్రాణం ఉన్నంతవరకే జీవులు ఉంటున్నారు అందుకనే ప్రాణులు ప్రాణం గరిగి ఉన్నారు కనుక ప్రాణులు ప్రాణం ప్రయంతి అభిసంవిశంతి ఇది ఒక మహిళ సరే స్వామిజీ ప్రాణంతోనే వచ్చారు ప్రాణం ఉన్నందున్నారు మళ్ళీ ప్రాణంలోకి పోతున్నాడు అంటాడేమిటి అంతే ప్రాణం పోతూ ఉంది కదా అది ప్రాణం పోతూ ఉంది కనుక ప్రాణం ప్రయంతి అభిషం విషయంతి ఇంకా మళ్ళీ తర్వాత ఏమవుతుందో తెలియదు కనుక ప్రాణం ప్రాణంలోనే కలిసిపోయింది అనుకుంటూ ఉన్నాం తద్విజ్ఞాయ ఇలా తెలుసుకున్నాడు ఇలా తెలుసుకున్న తర్వాత ఓహో నేను అన్నం అనుకుంటూ ఉన్నాను అన్నం కాదు కాబట్టి అన్నం కేవలం దేహం వరకే కానీ ప్రాణం ఉండాలి ప్రాణధారి కర్మ చేస్తూ ఉన్నాడు కాని దేహధారి కాదు దేహం ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు ప్రాణధారి అనే ఉద్దేశంతో ప్రాణో బ్రహ్మేతి ప్రాణ బ్రహ్మ ఇది యజానాత్ విజ్ఞాతవాన్ కాబట్టి ప్రాణమే బ్రహ్మ అని తెలుసుకుని వచ్చాడు తద్విజ్ఞాయ పునః ఏవ వరుణం పితనం ఉపసార ఇది తమాష కాబట్టి మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి ఎందుకు వచ్చాడు ప్రాణం బ్రహ్మేతి నేను తెలుసుకున్నాను అధీహి భగవో బ్రహ్మేతి అదే అధ్యాపయ అయ్యా నాకు మళ్ళీ బోధించు అని అడుగుతూ ఉన్నాడు ఎందుకు అడుగుతూ ఉన్నాడు కాబట్టి తస్మాత్ ఇప్పటి వరకు చూసినటువంటి ఆలోచనలో తపహ ఆలోచనే దాంట్లో యుక్తం ప్రాణస్య బ్రహ్మత్వం ఇది అర్థం అభిప్రాయ కాబట్టి ప్రాణమే బ్రహ్మము అనేటువంటి అభిప్రాయానికి వచ్చాడు కాని అసయ హేతో సంశయ హేతో అస్స ఇతి సంశయం ఉంది ఏంటి సంశయం ఉచతే చెప్తున్నాడు ఏంటో తెలుసా సంశయం మొట్టమొదటి ఆలోచన చేశాడు ప్రాణం నిజమే దేహం కాదు ప్రాణం ప్రాణం ఉండడం వల్లే కదులుతూ ఉంది కాబట్టి ప్రాణం నుంచే వచ్చారు ప్రాణంతోనే ఉన్నారు ప్రాణం పోతే పోతూ ఉన్నారు కాని ప్రాణం చేయడం కదా ప్రాణం జడం కదా యుక్తి ప్రాణం జడం మరి మనమే అంటున్నాం ప్రాణంతో వచ్చాడు అని మళ్ళీ మనమే చెప్తున్నాం ప్రయంతి అని కాబట్టి రేపు ప్రాణం పోయినప్పుడు పోయినట్టే కదా కనుక ప్రాణం పోయినప్పుడు పోతే సంత మహిళ ఆది అంత్యం ఉన్నది కదా ఆద్యంతాలు నిత్యం ఎట్లా అవుతుంది ఎందుకంటే నాస్తి అకృతాహత నమ్మలేదే కాబట్టి పూర్ణత్వం నాకు కావాలి ఇదే నింజత్వం మళ్ళీ నేను అసంతృప్తి ద్వారా మిగిలిపోతాను కనుక ఇది కాదు కాబట్టి ఇది జడం గనక ఆద్యంతాలు కలిగి ఉంది ఈ ప్రాణము కాద్యమో అనేది సంశయం కాబట్టి ఈ సంశయంతో మళ్ళీ పునః ఏవ వరుణం పితరం పితరం వరుణం ఉపససారా ఉపగతవాన్ మళ్ళీ అక్కడికి సమీపించాడు దగ్గరకు వచ్చి అది భగవో బ్రహ్మేతి తగం హోవాచ తస్మై ఓవాచహ एमनी <laughs> बाबू तपस ब्रह्म विजिज्ञास्व मदे ना मल्लि तपस्तो अंट विचारप आलोचने अभी मरची को बट्टी तपस ब्रह्म विजिज्ञास्व पोह मपस्को ए तपो ब्रह्म अद इपक प्राण ब्रह्म नवद చెప్పగానే చెప్తున్నాడు కాబట్టి ను తపస్సు చేయి తపో అని అన్నప్పుడు తపహా బ్రహ్మ ఇతి తిజిజ్ఞాసస్వ దాని గురించి నువ్వు ఆలోచన చేయి నువ్వు బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకో అని అంటే ఇప్పుడు ఏదైతే ప్రాణం బ్రహ్మ ఇతి విజానాథ్ ప్రాణం బ్రహ్మని చెప్పావో ఇది కాదు కాబట్టి నువ్వు తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకో అంటే ఇంకా నువ్వు తెలుసుకోబోయేది బ్రహ్మం కాబట్టి తపహా బ్రహ్మ ఇతి తప్ప బ్రహ్మేతి ఇప్పుడు నువ్వు చేయబోతున్నావే దాంట్లో నుంచి బ్రహ్మం తెలుసా ఇప్పుడు వరకు వచ్చావు పర్వాలేదు మొదటేమో అన్నమయ్య కోసం ప్రాణమయ్య కోసం వరకు వచ్చావు ఓకే ఇప్పుడు మళ్లీ వెళ్ళి తెలుసుకోనన్నాడు మళ్లీ వెళ్ళాడు పిల్లవాడు వ్యజానాత్న సోఖ్యవ కల్వి మాని భూత నిజాయంతే మన సాజాతా ని జీవంతే మనఃప్రయంత్య వింవిశంతీతి తద్విజ్ఞాయ పునర వరుణం పితరముపసారధీహి భగవో బ్రహ్మేతి తగమ్హోవాచస బ్రహ్మ విజిజ్ఞాసస్వ తో బ్రమేతితి సపోతప్యత స ఎప్పుడైతే నువ్వు తెలుసుకో తపో బ్రహ్మేతని చెప్పినప్పుడు సహ తపతప్యత మళ్లీ వెళ్ళి తపస్సు చేశాడు తప అతప్యత సహ భృగు వరుణి వరుణస్ అపత్యం వరుణి సహ తప తత్వ ఇలా తపస్సు చేసిన తరువాత అంటే మళ్ళీ వచ్చాడు అని అర్థం మళ్ళీ పోయి ఆలోచించుకొని వచ్చాడు ఇప్పుడు వచ్చి చెబుతూ ఉన్నాడు మనో బ్రహ్మేతి వ్యజానాథ్ విజ్ఞాతవాన్ తెలుసుకున్నాడు మళ్ళీ ఏమని మనహ బ్రహ్మ ఇది మనసే బ్రహ్మము తెలుసుకున్నాడు దీన్ని బట్టి తెలుసుకున్నాడు దీన్ని ఇప్పుడు అంతకు ముందు ఉండేటువంటి కనెక్షన్ ఏంటో తెలుసా ప్రాణం అన్నం నుంచి ప్రాణానికి ఎట్లాగైతే వచ్చామో ఇప్పుడు ప్రాణం నుంచి ఇది కాబట్టి బేస్ ఏంటంటే ప్రాణమే ప్రాణాన్ని గురించి ఆలోచించుకొని వచ్చాడు ప్రాణం బ్రహ్మాని ఇప్పుడు కాదని తెలుస్తుంది ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకుని తెలియదు తెలిసిన దాని నుంచే తెలియని దాన్ని తెలుసుకుంటూ పోవాలి కనుక మనోబ్రహ్మేతి వ్యజానాథ్ ఇప్పుడు అది కుత ఏష ప్రాణో జాయతే క్వశ్చన్ పడింది కుత ఏష ప్రాణ జాయతే అసలు ప్రాణం ఎట్లా పుట్టింది చూడండి ఇకే ఇదే తపస్సు ఎంత శ్రద్ధో చూడండి ఏంటాయా నేను ఒక్కోసారి పోయి ఆలోచించుకోవాలో మళ్ళీ బొమ్మంటున్నావు అన్లే అది శ్రద్ధ శ్రద్ధవాన్ లాభతే జ్ఞానం సరేనా మనోబ్రహ్మీతి వ్యజానాథ్ ఎందుకని ఏష ప్రాణ కుతో జాయత అది కుత ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది కథం ఆయాతి అస్మిన్ శరీరే ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది అది ప్రాణం ఎట్లా ఎంటర్ అయింది అస్మిన్ శరీరే కథం ఆయాతి కథం ఆయాతి అస్మిన్ శరీరే ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది అది అని ఆలోచన చేయని ముద్రపెట్టాడు ఇది తపహ ఆలోచనే తపో అత్యత తపస్సు చేశాడు తపహ తత్వ అంటే ఇది కారణం అసలు ఈ ప్రాణం అనేటువంటిది ఎట్ల పుట్టింది కొత్త ప్రాణో జాయతే సరేనా కథమాయాతి అస్మిన్ శరీరే ఈ అసలు ఎట్లా పుట్టింది ఆ ప్రాణం ఆ పుట్టిన ప్రాణం ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది ఎందుకని ఇది బ్రహ్మం కాదని తేలిపోయింది గనక అర్థమవుతుంది ఇప్పుడు ఎప్పుడైతే పోయి నువ్వు తద్విజిజ్ఞాస స్వ తపో బ్రహ్మేతని అన్నాడో తండ్రి భృగు ఒక అర్థమైపోయింది కాబట్టి ప్రాణం కాదు సరే ప్రాణం కానప్పుడు దీన్ని ఆధారం చేసుకుని నేను ఆలోచన చేసేది అసలు ఈ ప్రాణం ఎట్లా పుట్టింది ఎక్కడ పుట్టింది పుట్టిన ప్రాణం ఈ శరీరంలోకి ఎట్లా వచ్చింది అనేది ప్రశ్న ఇప్పుడు మీకేమనిపిస్తుంది స్వామిజీ ఇది ఎక్కడిది అసలు మీకు ఎక్కడిది వస్తుంది అప్పుడప్పుడు వస్తుండదు నేను ఊరిగా ఊహించుకొని చెప్తున్నాడా ఎందుకంటే అక్కడేమి లేదు ఓహో శంకర భాష్యం ఏమన్నా ఉందే అసలు ఈ అనువాకాలకి శంకరాచార్య వారు భాష్యం రాయలేదు అది తమాషా రెండుతోనే అయిపోయింది మూడు నాలుగు ఐదుకి అసలు భాష్యం లేదు ఒక్కటేసారి జంప్ ఎందుకని సేమ్ రిపీట్ అవుతున్నాయి కదా మనం తెలుగులో వాడమని శంకరా ఊహించాడు అంతే అందువల్ల వ్యాఖ్యానం ఎక్కడా లేదు ఈ మాత్రమన్నా ఏ ఇంతకాలం వింటా ఉండారు మరి వీటికి మళ్ళీ ఎక్కడ చెప్పేదని ఓపిక లేదని నేను అనడం లేదు మనల్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాడు అయితే నువ్వు కూడా స్వామీజీ స్కిప్ అయిపోకూడదా నాకు అంత శక్తి లేదు శంకరాకున్నంత శక్తి లేదు ఎందుకని నాకు కనపడుతూ ఉంది కనుక నాకు కనపడుతుంది స్పష్టం పశ్చాన్ అర్థమైందే ఓకే అయితే ఇది ఎక్కడిది స్వామీజీ శంకరాచార్య వారు రాలేదు ఎక్కడ రాలేదు ఎక్కడిదని అడగడం అవసరంలే ఏ గ్రంథాలు అయితే డబ్బు పెట్టుకుంటున్నారో స్వామీజీ రాసినవి చాలా బాగుంటాయి అని అవి చదివితే ఉంటాయి ఎక్కడ ప్రశ్నోపనిషత్తులో అశ్వరాయణుడు అడిగిన ప్రశ్న అది రాసిచ్చాం కదా మీ దగ్గర కదా అది ఇప్పుడు వాటిని చదలు చదవాలి పుస్తకాలను అలాగే పెడితే ఒకరోజు చదివేది చదలే కాబట్టి దాంట్లో అశ్వరాయణుడు వేశాడు ప్రశ్న ఎవరిని పిప్పిలాదు పిప్పిలాది మహర్షిని అశ్వరాయనుడు వేశాడు ఈ ప్రశ్న అసలు ఎక్కడ ఇది కుత ఏష జాయతే ఈ ఉపనిషత్తు అదే ఆలోచన ఇక్కడ కూడా కాబట్టి ఈ శరీరంలోకి కథం ఆయాతి ఏ విధంగా వచ్చింది శరీరంలోకి అశ్విని శరీరే ప్రాణ కథం ఆయాతి ఎట్లా వచ్చింది అని అశ్వరాయ మహర్షి అడిగాడు తర్వాత మహర్షి చదువుతాడులే అశ్వరాయనుడిగా ఉండేటప్పుడు పిప్పిలాదుడు కేవలం ఆ పండ్లు మాత్రమే పిప్పిలను తిని బతికాడు గనక ఆయన పిప్పిలాదుడు సరేనా ఆయన చెప్పాడు నాయన మనహకృతే మనహకృతే ఆయాతి అస్మిన్ శరీరే ప్రాణం మనహకృతే మనస్సు వల్ల వచ్చింది ప్రాణం ఈ దేహంలోకి ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు అది ప్రాణం ఉంటే ఉండొచ్చు అసలు దీంట్లో ఎందుకు కదిలింది ప్రాణం ఈ దేహంలోని దేహంలో ప్రాణం కదలడం వల్లనే దేహం కదులుతూ ఉంది దేహం కదులుతూ ఉండనే కార్యాలు కదులుతూ ఉన్నాయి చేయవలసినటువంటి పనులు ఉన్నాయి చేయవలసిన పనులు ఉన్నాయి గనకనే దేహం వచ్చింది అదే ప్రారంభం గతంలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చింది కాబట్టి ఆ పాపపుణ్యాలు చేసింది ఎవరు సోకాళ్ళు మనస్సు అది పట్టుకొచ్చింది అది పట్టుకొచ్చింది ఇంకెవరు పట్టుకొచ్చారు కాబట్టి మనం చేసినటువంటి కర్మలు అవన్నీ ఉన్నాయి కదా కాబట్టి మనసు నిర్ణయం చేసింది నాకు ఈ విధమైనటువంటి శరీరం కావాలి ఎవరి శరీరం అయినా ఈ పొద్దు ఒకవేళ మనకు నచ్చకపోతే అయినా దేహం బాగాలేదంటే ఈ దేహం కావాలని కోరుకున్నది మనమే మనం కోరుకున్నట్లే వచ్చింది బ్లూ ప్రింట్ ఉంది అట్లాగే ఉంది బ్లూ ప్రింట్ చేసినటువంటి కర్మలు పుట్టుకుతోనే ఒకడు కాలు లేకుండా పుడతాడు కర్మఫలం అర్థమవుతా కర్మ కర్మఫలం ఇది ఎవరు చేసింది ఇదంతా గతంలో కాబట్టి మనసు నిర్ణయిస్తుంది ప్రాణం కాదు ప్రాణం జనం కాబట్టి చేసిందంతా కూడా మనసు గనక ఏ విధమైనటువంటి దేహం కావాలనో మనసు నిర్ణయిస్తుంది ఇలాంటి శరీరాన్ని నేను పొందాలి అనేటువంటిది నిర్ణయించింది గనక దాన్ని బట్టి ప్రాణం శరీరంలోకి వచ్చింది మన కృతన ఆయాతి అనేది పిప్పిలాదశ ఉత్తరం అశ్వలాయన ప్రశ్న పిప్పిలాదర్శ ఉత్తరం సమాధానం ఇప్పుడు దీని మీద ఆలోచన చేస్తా ఉండడు ఈ కుర్రాడు ఎవరు మృగుహో కాబట్టి ఈ దేహంలోకి ఇలా వచ్చింది కాబట్టి మా నాన్న దగ్గర పోయి నేను ప్రాణం మళ్ళీ పో తపో బ్రహ్మేది తద్విజిజ్ఞాసస్వ మళ్ళీ పోయి ఆలోచించు అని అన్నాడు కనుక అట్లా కాదు ఈ ప్రాణం ఎలా వచ్చింది ఓహో ప్రాణాన్ని నియమించేది ఉంది నియంత్రించేది ఉంది ఆ ప్రాణం ఈ దేహంలోకి రావడానికి నియంత్రించింది మనస్సు అంతేనా ఇంకా యుక్తి కూడా ఉంది యుక్తితో కూడా ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకని అప్పుడప్పుడు అనుకుంటున్నాడు బీపీ ఎందుకు పెరుగుతుందని ఆలోచిస్తున్నాడు అప్పుడు అర్థమవుతుంది ఎందుకని బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడైతే జరుగుతుందో అది ప్రాణచేష్ట ప్రాణచేష్ట వల్ల సర్క్యులేషన్ జరుగుతూ ఉంటే ఒక్కసారి రక్త ప్రసారం తీవ్రమైంది ఎందుకయింది ఎవరు నియంత్రించేది దాన్ని అర్థమవుతుంది అందుకు బీపీ పెరిగేది అందుకు సార్ కాబట్టి ప్రాణచేష్ట అయినా రక్త ప్రసారం అనేటువంటిది ప్రాణచేష్ట అయినా ఒక్కొక్కసారి ఆ విధంగా పెరగడానికి కారణం ఏంటంటే మనసులో జరిగేటువంటి ఆలోచనలే గనక ఆలోచనలు నియంత్రిస్తూ ఉన్నాయి గనక మనసు ప్రాణాన్ని నియంత్రిస్తూ ఉంది కాబట్టి మనసు బాగలేనప్పుడు మనసు వ్యధ మనకు జీర్ణ శక్తి కూడాను కుంటు ఉంది ఇది జీర్ణశక్తి అనేటువంటిది జఠరాజ్నికి సంబంధించింది ఇది మళ్లీ ప్రాణధాతువులకు సంబంధించింది ఆ ప్రాణాన్ని మనసు నియమిస్తుంది ఆకలి కూడా కావడం లేదు ఒక్కోసారి ఉన్నట్టుండి కనుక రెండు లక్షలు కనుక నష్టం వచ్చేసిందంటే అంతవరకు మనకు మనం తీసుకోవాల్సిన ఆహారం మన ఇంట్లో ఉంది నా షేర్ నాకుంది నాలుగు దోశలు మూడు ఇడ్లీలో నా షేర్ నాకుంది షేర్ మార్కెట్ దెబ్బ తినగానే నా షేర్ పోతాం ఎందుకో తెలుసా ఆ షేర్ మార్కెట్ తల మీద పడిపోయింది మనసు మీద అందువల్ల ఇంక ఇవన్నీ ఇంక తినలేదు నేను ఆకలే కాదు మరిది ప్రాణచేష్ట జట అగ్ని ఎందుకని మనసు నియంత్రిస్తూ ఇట్లా ఆలోచిస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రాణము బ్రహ్మ నేను అనుకున్నా ప్రాణం బ్రహ్మేతి కాని ప్రాణాన్ని నియమించేటువంటిది మనసు ఉంది గనక కాబట్టి ఇప్పుడు అర్థమవుతా ఉంది ఓహో మనసో హీవ కల్విమాని భూతాని జాయంతే ఇమాని భూతాని జాయంతే మన ఏవా మనసు వల్లనే పుడుతూ ఉన్నా ఏదైనా క్రియేషన్ నిజమే కదా ఏదైనా ఈ దేహం కూడా అట్లాగే వచ్చింది మనసు వల్లనే వచ్చింది ఇంకా నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు వచ్చినా కూడాను మనసు వల్లనే జరుగుతుంది ఒక గ్రంథం రాయాలి మనహ ఏవాదా మనసులో చేసినటువంటి ఆలోచన పుస్తకాలు పుడతాయి మనసులో చేసినటువంటి ఆలోచన ముందు తర్వాత నువ్వు ఒక భవనం కడతావు వన్ ప్లస్ టూనా టూ ఇది మనసులో జరుగుతుంది కాబట్టి ఉత్పత్తి అంతా ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉండదో జాయంతే ఇదంతా కూడా మనసు మీదనే ఆధారపడి జరుగుతూ ఉంది కాబట్టి వ్యాపారం చేస్తూ లేదు గోరక్ష వాణిజ్యము కృషి గోరక్ష వాణిజ్యం కాబట్టి వ్యవసాయం చేస్తూ వ్యాపారాలు చేస్తూ ఇవన్నీ దేని వల్ల చేస్తూ మనసు వల్లనే కదా చేసేది ప్రాణం వల్ల కాదు చూసారా మొన్న కాబట్టి వ్యాపారమే మనో వ్యాపారం అంటాం అంటే కానీ ప్రాణ వ్యాపారం అని అన్నాం ఎక్కడ ప్రాణ చేష్ట మనో వ్యాపారం కాబట్టి వ్యాపారం చేస్తున్నామంటే కృషి వాణిజ్యం ఇవన్నీ కూడాను మనసులో చేసేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడాను మరి ఆ దాంట్లో పెరుగుతుంది అనుకోండి వచ్చింది అనుకోండి అది నడుస్తూ అనుకోండి వ్యాపారం ఆ వ్యాపారం నడవడానికి మనసే కారణం రేపు దివాలా తీసిందనుకోండి ఇదే కారణం ఎట్టు చూచినా కూడా కాబట్టి మనసు నుండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మనసు వల్లనే ఉంటూ ఉన్నాయి మనసులోనే విలీనమైపోతాయి ఒకటి సో ఇంకొక విధంగా చూస్తే ఈ మనసే ప్రాణాన్ని తీసుకొచ్చి దేహంలో పెట్టింది ఎందుకని మనసు నియంత్రిస్తూ ఉంది గనక ప్రాణచేష్ట నడుపుతూ ఉంది గనక మనసు వల్లనే జాతాన్ని జీవంతి ఎత్ప్రయంత విషం విశంతి చనిపోయేటప్పుడు మీకు అనుభవం ఉందో లేదో ఎందుకో తెలుసా చెప్తున్నాను ఇంద్రియాలు ప్రాణాలు అన్ని కూడాను బ్యాక్ అయిపోతా ఉంటాయి ఎక్కడికొస్తానో ఇవన్నీ కూడాను మనసులోకి వస్తాయి కాబట్టి దేహం ఇక్కడ రాలిపోతుంది ప్రాణం పోతుంది మనసు సూక్ష్మ శరీరం ట్రావెల్ అవుతుంది ఇంకొక జన్మకి కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చి మనసులోకి వచ్చి విలీనమైపోతున్నాయి ఎత్రయంతి అభిషంశంతి తరాత్మ్యం చెంది మళ్ళీ సూక్ష్మ శరీరం ఇంకో దేహానికి ఇంకో జన్మకి పోతూ ఉంది కనుక మనహ బ్రహ్మ ఇది డిసైడెడ్ కాబట్టి అనిపిస్తుంది కుర్రాడికి దీన్ని బట్టి చూస్తే తస్మాత్ యుక్తం ఏంటిది మనహ మనసు ఏదైతే ఉందో ఇది బ్రహ్మ ఇది యుక్తం అభిప్రాయ ఇది కరెక్టే మనసే బ్రహ్మము తద్విజ్ఞాయ ఈ విధంగా నిర్ణయం చేసుకున్నాడు నిర్ణయం చేసుకున్న తర్వాత వచ్చేసాడు వచ్చి మళ్ళీ మనో బ్రహ్మేతి వ్యజానాథ్ విజ్ఞాతవాన్ నా మనసే బ్రహ్మని నేను తెలుసుకున్నాడు పునః ఏవా వరుణం పితరం ఉపసార అది మళ్ళీ వచ్చినవాడు ఊరుకోకుండా అదీహి భగవో బ్రహ్మేతి అది ఈ మాట అనకుండా ఉంటే క్వశ్చన్ లేదు వచ్చిన ఊరుకుంటే పర్వాలేదు మళ్లీ అంటున్నాడు इकडी नासी मनो ब्रह्मेति मिली दा लाजिड इतूना मन सोव कल्य भूताे